అత ఏవా అద్వయంతదిత్య ఎప్పుడైతే శాంతంగా ఉంటారో మనస్సు యొక్క చలనము లేదో ద్వైతం లేనే లేదు అత ఏవ అద్వయం ఎాంతం అత అద్వయం నాకెప్పుడూ నేను ఒకటి మర్చిపో నాకెప్పుడూ గుర్తుంటుంది ఓ మహాత్ముడి దగ్గర ద్వైత పండితుడు ద్వైతాన్ని గురించి చాలా బలంగా వాదిస్తున్నాడు ద్వైత ద్వైత పండితులకి ద్వైతం మీద ఉండే ఆగ్రహము అద్వైత జ్ఞా అద్వైతం వాడికి అద్వైతం మీద ఉండదు అద్వైతం వాడికి ఆగ్రహం ఉండదు ఒళ్ళే కానీ తెలుసుకోవడానికి ఇంకా టైం పడుతుంది అనేసి వదిలేస్తాడు తప్ప ఆగ్రహం ఉండదు వీడికి సో ద్వైత పండితుడు ఊరికే చెప్పుకుంటూ పోతున్నాడు ఈ మహాత్ముడు అలా వింటున్నాడు ఇంకా ఆయనకు కూడా ఒళ్ళు మండింది ఆఖరికి ఒళ్ళు మండి అన్నాడు చూడు పండి చూడాయా శాస్త్రీయారు ఆయన్న మీరు ఊరిగైంది నుంచి తెగ సాగ తీస్తున్నారు ఇంకా అడ్డు చెప్పట్లేదు కాబట్టి ఇంకా మీరే సన్వ చెప్తున్నారు ఏం ద్వైతం మాట్లాడుతున్నావా నువ్వు నీ ద్వైతము నిద్రలో ద్వైతం ఉందా లేదు జాగ్రత్త అవస్థలో చేస్తూ మనస్సు ఏకాగ్రంగా ఉన్నప్పుడు ద్వైతం ఉందా లేదు తర్వాత ఏదైనా పెద్ద భయం వేసిందనుకోండి అప్పుడు ద్వైతం ఉండదు పెద్ద ఆనందము లేకపోతే మంచి జోక్ ఏదైనా వస్తే మీరు వెరగబడి నవ్వేరనుకోండి అప్పుడు ద్వైతం ఉండదు మీకు బాగా నచ్చినటువంటి పదార్థం నోట్లో పెట్టుకున్న క్షణాల్లో ద్వైతం ఉండదు మీరు భక్తితో దేవుణ్ణి దర్శించిన క్షణాల్లో ద్వైతం ఉండదు మీరు భోజనం చేసి అలసిపోయి కొంచెం జోగేర్ అంటే కొంచెం క్యాట్నాప్ అంటారు అప్పుడు ద్వైతం ఉండదు మూర్ఛ వచ్చిందనుకోండి ద్వైతం ఉండదు ఏం ద్వైతం మాట్లాడతావా ఊరికే ద్వైతం ద్వైతం అని విరగతి సాగ తీసుకుంటున్నావు స్పందన లేకుండగా ద్వైతము లేదు ఐ అండర్స్టాండ్ దాట్ అని అన్నారు అని మళ్ళీ కూర్చున్నారు మాట్లాడ అది ఇప్పుడు ఇక్కడ సరిపడిందా లేదా ఎత శాంతం అత ఏవ అద్వయం మనస్సు శాంతంగా ఉన్నప్పుడు ద్వైతం అనేది ఉండదు ఈ ఈ ప్రసంగము దీని రిలవెన్స్ ఈ ఈ సాధన ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడము దీని రిలవెన్స్ ఏమిటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి చూడండి మీరు జీవితంలో ఆ సద్వస్తువుని అన్వేషించి తెలుసుకునే ప్రయత్నం చేసితేరా మీరు ఆ సద్వస్తువుని కనుక అన్వేషించకపోతే మీకేం మిగులుతుంది జాత్యాభాసం చలాభాసం వస్వాభాసం తథైవచ అదే మిగులుతుంది అజం విజ్ఞానం శాంతం అద్వయం అది ఉండదు ఇంకా అది ఎక్కడి నుంచి వస్తుంది అలాంటిది ఒకటి కూడా వీడికి తెలియదు కదా జాత్యాభాసము చలాభాసము వస్వాభాసము మిగులుతుంది life is all trouble i tell you meer konaka aa satya vastu ni kanaka anveshinchukundaga adi manuga khar leedile adi ink evlo dushuntaru manaki daaniki sambandham ledhu ani meer antunte ink meeku deen tho sambandham dabbu aasthulu paasthulu naa vaallu bandhulu meenamavulu meenathulu baavamurgulu kodukulu pothullu manavallu ide kada meeku sambandham i tell you it is all trouble life is all trouble meeru కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు ఆ విజ్ఞానం శాంతమద్వయం దాన్ని తెలుసుకుని దాని ఎందు మీరు నిష్ట కలిగి ఉన్నట్లయితే మీకు యూ హ్యావ్ ఇన్ఫినిట్ రిచెస్ ఎందుకంటే అది అనంతమైనటువంటి శాంతమైన ఆత్మ మొత్తం ఈ జీవితంలో మీరు చూపదగ్గ ప్రేమంతా అక్కడి నుంచే ఉదయిస్తుంది సర్వము జ్ఞానమంతా అక్కడి ఉదయిస్తుంది ప్రేమ జ్ఞానము ఆనందము అక్కడి నుంచే ఉదయిస్తుంది యూ కెన్ షేర్ ఇన్ఫినిట్ రిచెస్ విత్ అదర్స్ యూ కెన్ షేర్ నాలెడ్జ్ విత్ అదర్స్ యూ కెన్ షేర్ లవ్ విత్ అదర్స్ మనీ ఈజ్ నథింగ్ కంపేర్డ్ విత్ దాట్ కాబట్టి ఆత్మస్వరూపాన్ని మనిషి తెలుసుకుని తీరాలి ఇంకా దేహం అంటారు దేహానికి బయలాజికల్ అడ్జస్ అని ఉంటాయి ఆకలి ఆకలి వేస్తే దానికి ఆహారం భిక్షౌషధం భుజ్యత క్షు వ్యాశిష్ట చికిత్సత ఆకలి కూడా ఒక రోగము వంటిదే అన్నారు రోగం రోగం వస్తే ఏం దుఃఖం కలుగుతుంది ఆకలి వేస్తే ఏం దుఃఖం కలుగుతుంది దానికి చికిత్స చేయమన్నారు తర్వాత ఏవిట చికిత్స భోజనం ఔషధం బుద్ధిత భిక్ష ఔషధం ఎవరినో పెట్టమంటే పెడతారు మనం వండుకు తినలేం కదండి ఎవరో పెట్టాలి కదా ఇప్పుడు గృహస్థు మాత్రం ఎవరు ధరించాడు ఎవరో పెట్టాలి కదా ఇప్పుడు గృహస్థుకు కూడా ఇంట్లో వాళ్ళు వండి పెట్టాలి పోనీ వాళ్ళు వండి పెట్టేస్తున్నారంటే వీడు మార్కెట్కి పోయి వంకాయలు బీరకాయలు బియ్యం అన్నీ మోసుకొస్తే కదా వాళ్ళు వండి పెట్టేది కాబట్టి ఎవడికి వాడు వండుకు తినేస్తున్నాడు అన్నది మిథ్య అలాంటిది ఏదీ లేదు ఎప్పటికైనా ఎవరిలో వండి పెట్టాల్సిందే మగవాడైనా ఆడదైనా వీడు తీసుకొస్తే ఆవిడ వండి పెట్టింది ఆవిడ వండి పెడితే వీడు తిన్నాడు ఆ డిఫరెన్స్ ఇట్ మేక్స్ గృహస్థైనా ఎవళ్ళైనా ఇదే కదా భిక్ష ఏదైనా భిక్షే మనకి ప్రాప్తమైనది మనకు భిక్షగా లభిస్తుంది అది భుజించేయడం భిక్షౌషం భుజీయతాము దేహానికి అప్పుడప్పుడు ఎవరు రోగం ఉంటాయి మందులు వేస్తూ తర్వాత రోజు దానికి శౌచము అనే ఒక కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా నడిపిస్తూ ఉంటాయి అండ్ ఐ పుట్ సమ్ క్లోత్స్ అపాన్ ఇట్ సో దట్ ఇట్ రిమైన్స్ కంఫర్టబుల్ అండ్ వెల్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది ఎలిమెంట్స్ అండ్ దాన్ని యుటిలైజ్ చేయడం దాన్ని ఫుల్గా దానికి సేవ చేసినందుకు కాను దానికి గంట సేపు సేవ చేస్తే ఆరు గంటలు మనకి అది తిరిగి సేవ చేయాలి ఆ లెవెల్లో దాన్ని ఫుల్గా యుటిలైజ్ చేస్తూ ఉంటే అది పనిచేస్తూ ఉంటుంది అంబాసిడర్ కార్లాగా కొంతకాలం అయ్యేప్పటికీ ఇంకా తిరగడం మానేస్తుంది తీసుకెళ్ళి అవతల పరిస్తారు ఎవళ్ళో అది కాకనే మనం చేయనక్కర్లేదు చేసి వాళ్ళు చేస్తారు కాబట్టి అదే అవుట్ బాడీ ఇక మైండ్ దగ్గరికి వస్తే మైండ్కి సుఖం దుఃఖం రెండు ఉంటాయి సుఖం ఉన్నప్పుడు మైండ్కి సుఖాకార వృత్తి లేకుండగా ఉండలేదు మైండ్ ఆత్మ చైతన్యం నిర్వికారంగా ఉండగలదు కానీ మైండ్ నిర్వికారంగా ఉండలేదు ఎందుకంటే మనస్సు వికారమే కాబట్టి దానికి మంచి వార్త విన్నప్పుడు ఏదో ఉల్లాసంగా అనిపిస్తుంది చెడ్డ వార్త విన్నప్పుడు కొంచెం నిరుత్సాహంగా అనిపిస్తుంది రెండో కూడా సాక్షిగా దర్శించేసి మైండ్ గురించి అంత గట్టిగా పట్టించుకోకుండా మైండ్ని అలా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దర్శిస్తూ ఉండడం అప్పుడు తాను శుద్ధ సాక్షిభావంలో ఉంటూ ఉంటే ఈ పర్సనాలిటీ వెళ్ళి సాక్షిభావంలో మెర్జవుతుంది సాక్షిభావం వెళ్ళి శుద్ధ చైతన్యంలో మెర్జవుతుంది అనుభవపూర్వకంగా ఆ శుద్ధ చైతన్యము సద్రూపంగా మీరు నిలిచి ఉంటారు ఆ సత్తునందు నిలిచి ఉంటుంది అదే ఆ చైతన్యమే ఆ సతే ఆ సత్య ఆత్మయే శాంతం అద్వయం కాబట్టి తప్పనిసరిగా మనిషి జీవితంలో ఆ శాంతం అద్వయం అయిన ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేసి తీరాలి తరువాత మీరు జాగ్రత్త అవస్థలో అంటే చలాభాసం వస్వాభాసం వెర్సెస్ శాంతం విజ్ఞానం అద్వయం దిస్ వెర్సెస్ దాట్ చలాభాసం వస్వాభాసం ఇదంతా కూడా మైండ్ యొక్క మూవ్మెంట్ మైండ్ మూవ్ అవుతూ ఉంటుంది మైండ్ మూవ్ అయినప్పుడు జాతి చలము చలము అంటే ఓచ్చుట వెళ్ళుటా ఆ తర్వాత వస్తువు నాది పరా నాది కాదు పరాయి వాళ్ళు నావాళ్ళు మైండ్ మూమెంట్ ఉంటుంది తప్పేం లేదు మైండ్ మూమెంట్ని మీరేం అపేయక్కర్లేదు కానీ మైండ్ యొక్క లో, మైండ్ ఎదుర సంసారం ఉన్నది తలుపు తీస్తే వీధి ఉందండి తలుపుకు వెనక్కల ఇల్లుందా లేదా మైండ్ ఇస్ ద బ్రిడ్జ్ ఇట్ ఈస్ ద డోర్ ఇట్ ఈస్ ద డోర్ టు ది సంసార ఇఫ్ యు ఆర్ ఏ బహిర్ముఖ మీరు బహిర్ముఖులైతే సంసారానికి ద్వారం అదే మీరు పుణ్యం చేసినా పాపం చేసినా సంసారంలోకి చొచ్చుకుపోయేదంతా మనస్సు ఇంద్రియముల ద్వారానే మనస్సు ద్వారా తర్వాత ఇంద్రియాలు మీరు అంతర్ముఖులైతే అదే మనస్సు విజ్ఞానం శాంతమద్వయం అనేదానికి అదే సింహద్వారం కాబట్టి మనస్సుతోటి సంసారంలో వ్యవహరిస్తూనే ఆ మనస్సు వెనుక ఉన్నటువంటి ఆ శాంతం అద్వయం విజ్ఞానం అది అచలం స్థిరం అవికారి దాన్ని విస్మరించటం అన్నది చాలా తప్పు దాన్ని విస్మరించరాదు తర్వాత మనస్సు జాతి వస్తు ఇత్యాదులందు ఆభాస రూపములు అంటే మిథ్యారూపములైనటువంటి సంసారమునందు ప్రవర్తిల్లుతూ ఉండగానే మనస్సు తనకి మూలంలో ఉన్నటువంటి ఆ విజ్ఞానం శాంతమద్వయం దానిని ప్రేమించటం నేర్చుకోవాలి మనుషులు లోక వ్యవహారాలు నడిపిస్తూనే మన మూలంలో విజ్ఞానం శాంతమద్వయం అవుంది అని తెలుసుకుని దాని విలువను అర్థం చేసుకుని అది ఏ సత్యము ఈ మనస్సు యొక్క చలనం వల్ల కనపడే దృశ్య ప్రపంచమంతా కూడా మిథ్య అని స్పష్టంగా తెలుసుకుంటూ సాధకుడు ఏం చేయాల్సి ఉంటుందంటే తన మూలంలో ఉన్నటువంటి ఆ సచిది ఆత్మని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి దట్ ఈజ్ ఇంపార్టెంట్ అని గుర్తించాలి దానికి విలువనివ్వాలి ఇప్పుడు క్లాస్ ఉందనుకోండి అదే రోజున సినిమా ఉందనుకోండి ఆ సినిమాకి పోయి క్లాస్ ఎప్పుడు ఉండి కాదు ఎప్పుడు ఆత్మే చెప్తాడు ఆయన అన్నారనుకోండి అంటే మీకు ఆత్మ అంటే మీకు రెస్పెక్ట్ లేదనమాట అంటే మీకు డిస్రెస్పెక్ట్ ఎలా ఉంటుందో దృష్టాంతంగా చెప్పారు సో యూ హ్యావ్ టు లెర్న్ టు రెస్పెక్ట్ దట్ ఇన్నర్ రియాలిటీ లవ్ దట్ ఎన్ అ రియాలిటీ దాన్ని ప్రేమించడం అభ్యాసం చేయాలి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనుషులు సంసారాన్ని ప్రేమిస్తారు తప్ప తమ హృదయంలో అందుకే మన వైపు నుంచి ఘనఛన్నమర్కం ఘనఛన్న దృష్టి అంటూ హస్తామలకీల్లో శ్లోకం ఉంటుంది కాబట్టి మేఘాలు వచ్చాయి సూర్యుణ్ణి కప్పివేసాయి మేఘాలు సూర్యుడిని కప్పివేస్తాయా మేఘాలు ఇక్కడి నుంచి వంద మీటర్ల దూరంలో ఉన్నాయి సూర్యుడు ఇక్కడి నుంచి కోట్ల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు మేఘాలు సూర్యుణ్ణి కప్పివేస్తాయా మీ దృష్టిని కప్పివేస్తాయి మన దృష్టిని మేఘాలు కప్పివేస్తే సూర్యుడిని కప్పివేసాయి అని మనం అనుకుంటాం అలాగే సూర్యుణ్ణి చంద్రుడు కప్పివేస్తాడు సూర్యగ్రహణము చంద్రుడి కారణంగా వస్తుంది సూర్య చంద్రగ్రహణం సూర్యగ్రహణం అంటే అదే భూమికి చంద్రుడి సూర్యుడికి మధ్యలో ఈ చంద్రుడు అడ్డొస్తాడు అంటే భూమి సూర్యుడి తిరుగుతూ ఉంటుందండి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడండి చంద్రుడు ఇటువైపు ఉన్నాడనుకోండి అప్పుడు భూమికి సూర్యుడికి మధ్యలో ఏమీ ఆటంకం లేదు ఈ చంద్రుడు ఇలా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుండగానే ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఇలా ఇటు వస్తాడు ఇటు వచ్చేప్పటికీ ఓ గివెన్ టైంలో భూమికి నువ్వు సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డొస్తాడు చంద్రుడు భూమి మీద ఉన్నవాడి దృష్టిని కప్పేస్తాడు సూర్యుడిని కప్పడు సూర్యుడిని ఎలా కప్పుతాడు భూమి దగ్గరగా ఉంటుంది మేఘాల మేఘాల కంటే ఇంకొంచెం దూరంలో ఉన్నాడు చంద్రుడు సూర్యుడు ఎక్కడ సూర్యుడు ఎక్కడో ఉన్నాడు సూర్యుడు కాబట్టి సూర్యుడిని ఏదీ కప్పలేదు సూర్యుడు అంటే ఎదురుకుంటున్నారు అది మండే భయంకరంగా మండే గోళము దాని దగ్గరికి వెళ్తే మస అయిపోతుంది ఏది కప్పలేద్దాండి చంద్రుడు కనుక ఒక్క సూర్యుడి దగ్గరికి వెళ్తే ఇవాపరేట్ అయ్యి సూర్యుడు చంద్రుడు ఏం చేస్తాడంటే మన దృష్టిని కప్పేస్తాడు మన దృష్టిని కప్పేస్తే మనం ఏమనాలి నా చూపుకి గ్రహణం పట్టింది అనాలి కానీ మనం అతి తెలివితేటలు ఉపయోగించి సూర్యుడికి గ్రహణం పట్టింది అంటాం ఎందువల్ల ఉపలంభాత్ సూర్యుడికి గ్రహణం పట్టినట్టు కనపడుతుందా చూపుకి పట్టినట్టు కనపడుతుందా సూర్యుడికి పట్టినట్టుగా కనపడుతుంది ఉపలంభాత్ సమాచారాత్ ఆ గ్రహణం పట్టిందని అనగానే అందరూ పెద్ద పెద్ద పండితులు అందరూ కూడా చెంబులు కృతవాళ్ళు పట్టుకుని కాలములకి నదులకి స్నానానికి పోతున్నారు సమాచారాత్ ఉపలంభాత్ సమాచారాత్ చదివారు శ్లోకం ఈ రెండింటిని బట్టి సూర్యుడికి గ్రహణం పట్టింది అప్పుడు మనం ఏమంటాం ఉపలంభాత్ సమాచారాత్ మాయాస్తి నాయన సూర్యుడికి గ్రహణం పట్టలేదయ్యా ఉపలంభము సమాచారము ఉన్నప్పటికీ సూర్యుడికి గ్రహణం పట్టలేదు అసలైన గ్రహణం ఏమిటంటే మన మనస్సు ఆత్మ అనే సూర్యుడిని కప్పివేయుట ఇదే అసలైన గ్రహణము ఈ గ్రహణం నుండి మనం విముక్తిని పొందాలి గ్రహణం వస్తే ఏం చేస్తారో స్నానం చేస్తారు అలాగే ఆత్మ అనే సూర్యుడిని మనస్సు అనే గ్రహ మనస్సు అనే చంద్రుడు కప్పివేసి ఆత్మ అనే సూర్యుడికి గ్రహణం పట్టింది కాబట్టి మనము జ్ఞానాంభసి స్నాత ఆత్మజ్ఞానము అనే పవిత్రమైన జలముల ఎందు శ్రవణము అనే నదిలో ఆత్మజ్ఞానము అనే పవిత్రమైన జలముల స్నానం చేసి ఆ గ్రహణ దోషం నుంచి విముక్తులం కావాలి అంతేగాని మనస్సు నడిపిస్తోంది సంసారం ఇదే సత్యమని ఆ భ్రమలో జీవించడము చాలా తప్పు విజ్ఞానం శాంతమద్వయం ఈ విజ్ఞానం శాంతమద్వయం ఇంకా అయిపోవచ్చింది నేను శ్లోకానికి వెళ్ళిపోదాం ఒక రెండు మాటలు చెప్పేసి దీన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి ఎలాగా ధ్యానము ఇంకా అంతకంటే ఇంకేమో విధుధ్యాసనము అనుభవాన్ని తెచ్చుకోవడం ఏదో పెద్ద కార్యక్రమం అనుకున్నారు పెద్ద యజ్ఞమో యాగమో చేయాలి ఏమీ అక్కల్లా మీరు ధ్యానం చేయాలి అదే యజ్ఞం సో ధ్యానమనే యజ్ఞం ధ్యానం ఎలా చేయాలంటే ఓ మహాత్ముడు ఈ ధ్యానాన్ని బోధించాడు చాలా చక్కటి ధ్యానము అదేమిటంటే మీకు మీ చేతుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మామూలుగా రిటైర్గా కూర్చొని కడుపుసుకుంటారు కదా కడుపుసుకుని మీరు ఏం చేయాలి నిద్రని గుర్తు నేను రాత్రి నిద్రపోయారు కదా హై గాను నిద్రలో ఎలా ఉంటురో అలా ఉండాలి అంతే నిద్రలో ఎలా ఉన్నారో అలా ఉండాలి అది ధ్యానం ఓకే సిట్ స్ట్రైట్ నిటారుగా కూర్చోవాలి సుఖాసనంలో కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళు రెండు నేలకు ఆనిచ్చి కూర్చుంటే కూర్చోగలిగితే కూర్చోవచ్చు ఎలా వీలుగా ఉంటాయి అలాగా చేతులు ఒడియందు పుట్టుకుని నడుము మెడ తల నిటాలుగా ఉండాలి షోల్డర్స్ అంటే భుజ స్కంధములు పరిశీలించండి రిలాక్స్డ్గా ఉండాలి శాంతంగా ఉండాలి ఫ్రీగా ఉండాలి శాంతంగా అంటే ఫ్రీగా ఉండాలి బిగబెట్టి ఉండకూడదు అలాగే అరచేతులు కూడా కుడి అరచేతిని ఎడమ అరచేతులు వేసి అరచేతులు పైకి ఉండాలి ఇప్పుడు దేహము అస్థిపంజరము భూమిపై స్థిరంగా ఉన్నాయి కానీ నా దృష్టి మాత్రం ఊర్ధ్వముఖముగా ఉన్నది కన్నులు మూసుకోవాలి మూసి ఉంచారు ఇకొచ్చి కన్నులు నొక్కి ఉంచరాడు కన్నులు కూడా గా మూసు ఉంచాలి ఇప్పుడు నిద్రలో ఎలా ఉంటారో అలా ఉండాలి ఏదైనా సంకల్పాలు పుడితే వెంటనే నిద్రని గుర్తు చేసుకోవడమే ఆ సంకల్పం విలీనమైపోతుంది ఇల్లు గుర్తుకొచ్చిందనుకోండి నిద్రలో ఇల్లు ఉందా లేదు డ్రాప్ ఇట్ కావలసిన బంధువు గుర్తుకొచ్చాడు అనుకోండి నిద్రలో బంధువు ఉన్నాడా లేడు డ్రాప్ ఇట్ గుర్తుకొచ్చిందనుకోండి నిద్రలో డబ్బు ఉందా లేదు డ్రాప్ ఇట్ కులం వర్గం ప్రాంతం గుర్తుకొచ్చాయనుకోండి నిద్రలో ఈ భేదాలు ఉన్నాయా లేవు డ్రాప్ నిద్రలో కర్మలు లేవు కర్తృత్వం లేదు నిద్రలో భోగాలు లేవు భోక్తృత్వం లేదు శాంతం नेू ने अने विभाग द्वैतम को निद्र ग्राहक ग्राह्य अने भेद निद्र శుద్ధమైన తెలివి విజ్ఞానం శాంతమద్వయ कर्मूल में चरवाल मेल तेवाली विधा मन एट ద్వైతము గ్రాహక గ్రాహ్య అంటే జ్ఞాతృ జ్ఞేయ అనే ద్వైతము విస్తరించి ఉన్నది మనస్సే ఆ రకంగా స్పందిస్తూ ఉన్నది మనస్సుకి మూలంలో శుద్ధమైన సత్ అదే చిత్ శాంతము దాని ఎందు భేదబుద్ధి లేదు గ్రాహ్య గ్రాహక భేదము లేదు దాంట్లో దాని ఎందు కర్త కర్మ అనే భేదం లేదు కార్యము కారణము లేదు సో ఆ విధంగా శాంతమై ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యమునందు నిష్టను కలిగి ఉండాలి దానిని పూర్తిగా విస్మరించి ఈ చలనమే ఈ ఆభాషయే సత్యమని అనుకోవడం చాలా పొరపాటు ఇప్పుడు ఆత్మ విజ్ఞానం శాంతమద్వయం అదే పరమాత్మ అంటే ఆ స్వరూపంగా నిలిచి ఉండడానికి మీరేం చేయాలి యజ్ఞాలు చేయాలా యాగాలు చేయాలా తీర్థాల దానాలా వ్రతాలా ఏం చేయాలి ఏమీ చేయక్కల నిజానికి ఏమి చేయకుండా ఆఖరికి మనస్సుతో దేనిని సంకల్పించకుండా అంటే సూక్ష్మమైన క్రియది సంకల్పం అది కూడా లేకుండా నిద్రావస్థను ఇమిటేట్ చేస్తూ లేకపోతే నిద్రావస్థను ఎమ్యులేట్ చేస్తూ దాన్ని మళ్ళీ పునః అదే అవస్థ అవస్థ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి శాంతం అద్వయం అదే అవస్థ యొక్క ప్రధాన లక్షణం ఏమీ తెలియకపోవడం అనేది దాన్ని పక్కన పెట్టేసి శాంతం అద్వయం అనే లక్షణాన్ని నిద్రావస్థ యొక్క లక్షణాన్ని అది అది అది తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకుంటారు నిద్రను స్మరిస్తే సరిపడుతుంది నిద్ర అనుకుంటే అదే వస్తుంది ఆ నిద్రను ధ్యానం చేసుకో మనిషి తన స్వరూపాన్ని చేరుకుని దాని ఎందు నిష్టను కలిగి ఉండవలేము ఆ స్వరూపము అది బాగా మన జాగ్రత్త అవస్థలోకి బాగా తోసుకురావాలి అది ప్రవహించుకురావాలి ఎలా వస్తుంది మీరు ఆ ట్యాప్ ఉప్పి దాన్ని తీసుకొస్తూ ఉండాలి అంటే ధ్యానం బాగా చేస్తో ఎప్పుడవకాశం వస్తే అప్పుడు ధ్యానం చేస్తా ఆ అవస్థలో విజ్ఞానం శాంతమద్వయం అనే మాట గుర్తులో పెట్టుకుని ఆ పదాల వల్ల గుర్తుకు రాగానే మీరు ఆ స్థితిని చేరుకుంటారు విజ్ఞానం శాంతమద్వయం అంటే మీరు విజ్ఞాన రూపులుగానే నిండిపోతారు అన్నీ డ్రాప్ అయిపోతాయి ఆ శ్రవణ సంస్కారం యొక్క బలం శ్రవణ సంస్కారం లేకపోతే అది అవతది ఇంకేతనే శాస్త్రాచార్య శమదమాది సంస్కృతం మనః శాస్త్రాచార్యోపదేశ శమదమాది సంస్కృతం మనహ ఆత్మదర్శనే కరణం ఈ వేదా వినాశనం అని రెండోధ్యాయం గీతలో శ్లోకం దగ్గర భాష్యకారుల యొక్క వచనం కాబట్టి శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ శమదమాదులతో కూడుకున్న మనస్సే ఆత్మస్వరూపానికి తలుపు తెరుస్తుంది ఆ విధంగా ఉండాలి అంచేతనే శ్రవణము లేకుండా ఆత్మంటే ఏమిటో తెలియకుండా కేవలం హఠయోగం చేసి ప్రాణాయామాదుల ద్వారా మనస్సుని మీరు సప్రెస్ చేసినట్లయితే ఆ సందర్భంలో మీరు అమనీభావాన్ని పొందగలుగుతారు తప్ప ఆ ఆత్మస్వరూప జ్ఞానం మీకు కలగలేదు అంటే హఠయోగ సమాధి అంటారు ఆ హఠయోగ సమాధి మనకు అక్కర్లా ఇప్పుడు మీరు చేశారు చూడండి దీన్ని వేదాంత సమాధి అంటారు ఇదే కావాలి ఇది చాలా తేలిక తేలికైందే మనకు కావాలండి కష్టమైన కళాయతే చిత్తం ఏం ధర్మా అజాస్మృతామే విజానంత నతంతి విపర్యే విపర్యము అంటే పొరపాటు జీవితంలో పొరపాటు చేయకూడదు ప్రతివాడు అంటాడు నేను పొరపాటు చేశాను అండి ఎప్పుడు చేసేవరా నువ్వు పొరపాటు అంటే ఎంఎస్సీ ఫిజిక్స్లో చేరడానికి బదులు కెమిస్ట్రీలో చేయలేను పొరపాటు చేశాను ఒక పొరపాటు అంటే ఇలాగే ఉంటాయి పొరపాట్లు పెళ్లి ఇంకో నాలుగేళ్ళు ఆగి చేసుకోవడానికి బదులు నాలుగేళ్ళు ముందు చేసుకున్నాను వీళ్ళు పొరపాట్లు చేశారు సో ఆ విధంగా ఆ పొరపాట్లు ఎక్కడో సెటిల్ అవ్వడానికి బదులు మరో చోట సెటిల్ అయ్యాను అది ఇంకో పొరపాటు అన్ని పొరపాట్లే ఇవన్నీ పొరపాట్ల లెక్క లిస్టులు రాసుకుంటారు కానీ అమెరికా వెళ్ళిపోయే ఛాన్స్ వస్తే వెళ్ళిపోకుండా ఇండియాలోనే కూర్చున్నాను అది ఇంకో పొరపాట్లే అమెరికా వాళ్ళు ఏమనుకుంటారంటే అమెరికాలో ఒక ఆయన కలిశారు నా ఆయన ఎవరు కొలీగ్ అంటే దూరదర్శన్ డైరెక్టర్ కొలీగ్ ఎప్పుడు కాలేజీలో ఎంఎస్సీ చేసే రోజుల్లో ఎంఎస్సీలో ఎంఏ చేసే రోజుల్లో ఇప్పుడు దూరదర్శన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో ఉంటాడు దూరదర్శన్ డైరెక్టర్ ఆయన కొలీగదు అక్కడ ఆయన ఏదో ఉద్యోగం చేస్తున్నాడు ఆయన అంటాడు నా కొలీగ్ ఇండియాలో ఉండిపోయాడు అమెరికా వచ్చి ఛాన్స్ దొరక్క ఇండియాలో ఉండిపోయాడు దూరదర్శన్ డైరెక్టర్ అయ్యాడు నాకు వీసా ఇచ్చేయడం నేను పరుగులు తీసుకుంటే ఇక్కడికి వచ్చి పొద్దున్నే ఏడింటికి బయలుదేరిపోతాను సాయంకాలం ఆరింటికి మళ్ళీ వస్తాను నా కారు నేనే డ్రైవ్ చేసుకోవాలి ఆఖరి నేను తాగిన కాఫీ కప్పు నేనే కడుక్కోవాలి దూరదర్శన్ డైరెక్టర్ అంటే ఆయన ఏ పని చేయక్కర్లేదు అన్ని పనులు చేయడానికి నౌకర్లు ఉంటాను ఏ జిల్లాలో ఉంటాడు అమెరికాలో చిన్న చిన్న హౌసెస్లో ఉండాల్సి ఉంటుంది ఇక్కడ పెద్ద పెద్ద హౌసెస్లో ఉంటారు చాలా దూరంగా ఉంటుందండి ఆయన పాపం కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యాడు ఎన్ని పొరపాట్లు చేశామో ఎంత పొరపాట్లు చేశాను అవును కంపేర్ చేసుకుంటూ ఉండడం దుఃఖిస్తూ కంపేర్ అండ్ బికమ్స్ యాడ్ సో ఇలా పొరపాట్లు చేస్తూ ఉంటారు మనుషులు అని అనుకుంటారు ఏమండి ఏం పొరపాట్లు అండి ఇదో పెద్ద దీర్ఘ స్వప్నం ఉన్న తర్వాత దాంట్లో అమెరికా వెళ్ళినా అది సత్యం కాదు ఇండియాలో ఉన్నా సత్యం కాదు ఇవన్నీ కూడా మిత నేను ఒక న్యూస్ ఐటమ్ చూశాను ఈ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఒక ఆయన్ని కొట్టుకున్నారు లంచం తీసుకుంటుంటే పట్టుకున్నారు ఆయన దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఇల్లు సోదా చేస్తున్నారు ఇంటిపై దాడి చేసి ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల దాడి చేసి సోదాలు చేస్తున్నారు ఆ ఇల్లు చూపించాడంటే ఇదిగో ఇల్లు సోదా చేస్తున్నారు ఇల్లు చూపించాడు కాంపౌండ్ వాళ్ళు గేటు గేటు లోపల ఇల్లు ఆ ఇల్లు ఎలా కట్టాడంటే మీరు రెండు రకాలుగా వర్ణించచ్చు ఒకటి అబ్బా అద్భుతమైన అందంగా కట్టేయండి అని వర్ణింపు కానీ నాకేమనిపించిందంటే ఇంత గాడీగా అంటే ఏమిటి నా దగ్గర సంపదను నేను ఊళ్ళో వాళ్ళందరికీ తెలుపుడు చేసే విధంగా దాని మీద విపరీతమైన అనవసరమైన ఖర్చు పెట్టి అంత పెద్ద ఇల్లు పెట్టాడు కనీసం లంచం తీసుకుంటున్నందుకు కొంచెం దాపరికమైన ఎడవద్దు అంటే నన్ను ఎవడేం చేస్తా లేని ఒక రకమైన ధీమా ఏర్పడుతుంది ఆ లంశాలు తీసుకుంటుంటే ఆ ధీమాలు వచ్చేస్తాయి ఇప్పుడు దొరికిపోయాడు వీళ్ళు తీసుకెళ్తుంటే ముఖం ఇలా కప్పుకుంటున్నాడు ఇలా తప్పేస్తున్నాడు ఈయన ఇలా కప్పుకుంటే ఇటువైపు నుంచి కెమెరా కోణంలో వాడు ఫోటో తీసేసి చూపించేస్తున్నాడు టీవీలో వాడు మొత్తానికి చూపించేస్తున్నాడు గుర్తించకుండా దాచిపెట్టి నేను నేను దీని చేస్తున్నాను సరే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాను ఆయన మనసులో ఏమనుకుంటాడు నేను పెద్ద పొరపాట్లో పడ్డాను అని అనుకుంటాడు అనుకుంటే సంతోషం వాటెలా సో విపరీయము అంటే పెద్ద ఆపదలో పడిపోవడం పెద్ద పొరపాట్లో పడిపోవడం విపరీతయే పతంతి అలా పడిపోకూడదు నా పతంకి నుంచి విపర్యే అలా పడిపోకూడదు ఎలాగ పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చేయడం కాదు ముఖ్యం తెలుసుకోవాలి ఏవమేవ విజానంత ఇలా తెలుసుకోవాలి ఈ విధంగా మాత్రమే తెలుసుకోవాలి ఇదే తెలుసుకోవాలి తప్పుగా తెలుసుకుంటే ఉపయోగమే ఉంది ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు విపర్యమునందు పడరు విపర్యము అంటే శుక్తి రజత భ్రాంతి ఒక దృష్టాంతం ఆల్చిప్ప చూసి వెండి అని భ్రమపడ్డాడు దాన్ని విపర్యము అంటారు అంటే అక్కడ ఉన్నది ఒకటైతే దానికి విపరీతంగా వీడు తెలుసుకుంటాడు విపరీతం అండి విపరీతము విరుద్ధముగా తెలుసుకుంటా దాన్ని విపర్యము అంటారు లేకపోతే త్రాడును పాముని అనుకుంటాడు అది విపర్యము ఆ విధంగా జీవితంలో దేహమే నేను అని అనుకుంటాడు అది విపర్యము ఎముకలు అస్థిపంజరము ఆ అస్థిపంజరముపై కొంత మాంసపు ముద్దలు వాటి చుట్టూ గోనుసంచి వేసి కట్టినట్టుగా చర్మము ఇది కదా దేహం అంటే దీన్ని తన యొక్క స్వరూపం అనుకుంటాడు ఈ దేహమునందు సౌందర్యము ఇత్యాదులను ఆపాదిస్తాడు దేహానికి సౌందర్యము మొదలైన వర్ణనల్ని ఆపాదిస్తారు ఆపాదించి ఆ విధంగా దేహాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో ఆ విధంగా తెలుసుకోవడం మానేసి దాన్ని తప్పుగా తెలుసుకుని విపర్యము పైగా అది నేను అని స్వీకరిస్తాడు అది భయంకరమైన విపర్యము తర్వాత నేను అని ఈ నేను ఏమిటి అహమిత్యంతస్ఫురంతం సదా అని వస్తుంది దక్షిణావృత్తి స్థాయి బాల్యా జాగ్రదాదిషు తర్వాస్వస్థాస్వపిృత స్వను వర్తమానమంతస్ఫురంతం సదా బాలుుడు బాల్యం వచ్చింది పోయింది కౌమరం వచ్చింది పోయింది యౌ్వనం వచ్చింది పోయింది వృద్ధాప్యం వచ్చింది పోతుంది మధ్య వయస్సు వచ్చింది పోయింది ఈ అవస్థలన్నీ వస్తున్నాయి పోతున్నాయి కానీ వీటన్నిటిలో అనువృత్తమవుతోంది అనువృత్తమంటే వీటన్నిటినీ వ్యాపించి ఉన్నది అది పోవటం ఈ వచ్చింది వచ్చింది పోతోంది కానీ అది మాత్రం పోవటం అనువర్తమానం అది ఏమిటండి ఆత్మ అహో అలాగా ఆత్మ అంటే ఇంకెంతకంటే అంటారు అదేమిటది ఆత్మ సచ్చిదాత్మ ఓహో అలాగా అంటారు కానీ అహ విత్యంత స్ఫురంతం సదా సచ్చిదాత్మ అంటే అలా తోసేయద్దు నువ్వు అది నీ అనుభవంలో ఉంది ఆత్మానామా నా కశ్చిత్ అవిషయో భవతి మీకు దీంట్లో వస్తుంది ఆ అధ్యాస భాష్యంలో ఆత్మ విషయము కాదు కదా అంటే మరీ అంత విషయం కాకపోలేదు అన్నారు మహర్షి విషయం కాదని నువ్వు అనుకోకు విషయం అవుతూ ఉంటుంది ఓ రకంగా అది ఎలాగా అహం అహం అనే అనుభవం ఉందా అహం అనే జ్ఞానం ఉంది అహం జ్ఞానం కదా అహం అని తెలుస్తుందా లేదా చిన్నప్పుడు మీకేం తెలిసింది అహం అని తెలిసిందా నేను హై చదువుకుంటున్నాను నాకైతే గుర్తుంది నేను ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్నాను అనుకునేవాడిని నేను హై స్కూల్లో చదువుకుంటున్నాను ఈ చదువుకోవడం అనే పిచ్చి ఉండేది చదువే ఈ చదువు ఉపయోగించి మంచి ఉద్యోగం మంచి డబ్బు సంపాదించాలని అనిపించేది కాదు అది ఉండేది కాదు ఆ ధోరణు ఉండేది కాదు చదువు ధోరణే చదువు ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ దండ్ ఫర్ ఇట్ అని ఉండేది కాదు చదివే మీన్స్ చదివే ఎండ్ కింద ఉండేది అంటే అదో ధోరణి సో అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎనివే సూపర్ హై స్కూల్లో చదువుకుంటున్నాను అయిపోయింది నేను అది అయిపోయింది హై స్కూల్ వచ్చింది వెళ్ళిపోయింది నేను కాలేజీలో చదువుకుంటున్నాను కాలేజీ వచ్చింది పోయింది నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నాను అది వచ్చింది పోయింది నేను ఇంట్లో చదువుకుంటున్నాను ఎప్పుడూ చదువుకూడద ఇక్కడ చదువుకుంటున్నాను అక్కడ చదువుకుంటున్నాను అన్నీ వచ్చే పోయాయి నేను మాత్రం ఎక్కడికి పోలా నేను ఏమిటండి నేను ఇది వాటిస్ తీసు నేను అదేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా జీవితంలో అన్నీ మారిపోయాయి నల్లగా తొమ్మిదరెక్కల్లో ఉండే జుట్టు కాస్త తెల్లగా ముగ్గు పుట్టలా తయారైంది అది మారిపోయాయి నేను మాత్రం అలాగే ఉంది ఒకప్పుడు పరుగులు ఎత్తి వాళ్ళం మొకాళ్ళు మొకాలు అక్కడ ఒక కీలు ఉంటుందని కూడా మనకు అసలు దృష్టి లేదు కాదు పరుగులు తీసి వాళ్ళం ఇప్పుడు నడక కూడా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది ముఖాలు మారిపోయాయి ఎముకలు మారిపోయాయి చర్మం మారిపోయింది అన్నీ మారిపోయాయి వాయిస్ మారిపోయింది ముఖం మారిపోయింది అప్పుడు ఫోటో చూస్తే ఇదేనానిపించేట్లాగా ముఖం మారిపోయింది అన్నీ మారిపోయి కళ్ళ కళ్ళకున్న పవర్ అయితే అసలు చెప్పనా మారిపోయాయి కానీ నేను మారలేదు అహమిత్యంత స్ఫురంతం సదా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది అహం సో ఆ రూపంగా ప్రకాశించేది ఏది అహమ్మని ప్రకాశిస్తోందే దేనివలన ఈ అహమ్మనే జ్ఞానం కలుగుతోంది ఏ కహాసే అయహ కహాసే అయ్యో దూడకి కొమ్ము వచ్చిందనుకోండి కొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏదో లోపల నుంచి అలాగ ఆ డిఎన్ఏ ఏదో వచ్చింది అని చెప్తాం కదా అలాగే ఈ అహమ్మనేది ఎక్కడి నుంచి వచ్చింది అహంకి మూలంలో ఏముంది పరమాత్మయే కలదు నిజానికి ఆ పరమాత్మయే అహం అహం అహం అని స్ఫురిస్తున్నాడు అహం అనేది స్ఫురణము తెలియడం కాదు తెలియడం అంటే తెలుసుకునేవాడు తెలియబడేది ఇంట్ ఘట జ్ఞానంలాగా అహం దగ్గర తెలుసుకునేవాడు అహమ్మే తెలియబడేది అహమ్మే అంచేత సకర్మక క్రియ అకర్మక క్రియ సుఖం ఏమిటది అహమిత్యంత స్ఫురంతం సదా స్ఫురతి అంటే ఇంకా కర్మ ఉండదు అది అహంస్ఫురతి ఇంకా దానికి కర్మ ఉండదు అహం స్ఫురతి దీపం వెలుగుతోంది దీపం వెలుగుతోంది అంటే వాడు తింటున్నాడు ఏమిటి తింటున్నాడు అన్నం తింటున్నాడు దీపం వెలుగుతోంది ఏవిటి వెలుగు ఏవిడు అలా ఇదే అకర్మక క్రియ అహం స్ఫురతి అహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి ఇదిగోరా నేను నేను ఇదిగో అహం ఉందిగా నీ అహం జ్ఞానముందిగా అహం జ్ఞానమే నేనే నేనే అహం జ్ఞానం రూపంగా నీ హృదయంలో ప్రకటి ప్రకాశిస్తున్నాను అని ఆ పరమాత్మ మన హృదయంలో తనను తానే ప్రకటిస్తోంది స్వాత్మానం ప్రకటీకరోదు దీనికి సంబంధించి ఇంకో శ్లోకంలో అటెవర్ హృదయపుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం హ్యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భావి అహం పట్టుకోవాలి ఆ అహమ్మే పరమాత్మ అది ఏ పరబ్రహ్మ కానీ వీడేం చేస్తాడు మూలాంతో కలపడానికి కలపాల్సింది పోయి ఆ అహమ్ని పరిచ్ఛిన్నమైన దేహాదులతోటి దానికి ముడిపెడతాడు దేహమే నేను అంటాడు విపర్యే పతంతి అలాంటి విపర్యంలో పడకూడదు ఏవమేవ విజానంత పతంతి విపర్యే సో అహం అంటే ఈ చిత్తము చేత కల్పితమైన వ్యక్తిత్వం కాదు అహమ్మంటే ఏమంటే ఫలానా వ్యక్తి దేవదత్త గౌర దీర్ఘ ఫలానా వ్యక్తి ఉన్నాడు అహం బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాది ఫలానా వ్యక్తి ఉన్నాడు ఈ ఫలానా వ్యక్తి ఏమిటండి ఇది అంటే చూడండి ఆ విజ్ఞానం శాంతమద్వయం ఆ శుద్ధ చైతన్యము యొక్క నీడ షాడో నీడ ఈ ఫలానా వ్యక్తి నీడ బ్రతుకు బ్రతకూడదండి ఫలానా వ్యక్తి యొక్క జీవితం అంటే ఎవరి యొక్క జీవితం అది షాడోస్ లైఫ్ ఇటీస్ అసలైన ఆత్మ చైతన్యం తెలుసుకోకుండా షాడోయే సత్యమని తెలుసుకుంటే విపర్యమైపోతుంది అటువంటి విపర్యంలో పడకూడదు సపోజ్ ఫలానా వ్యక్తి నేను కాదు ఆ ఫలానా వ్యక్తి ఇచ్చే షాడో నీడా అలాగా దృశ్యం అలా వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఆ ఫలానా వ్యక్తిత్వానికి మూలంలో ఉండే విజ్ఞానం శాంతమద్వయం అదే నా స్వరూపము అని మీరు గుర్తు చేసుకుంటూ ఉంటే మీకు బెంగలు శోకాలు ఏమీ ఉండవు తర్వాత ఏమవుతుందంటే జీవితానికి దిశానిర్దేశము బయట నుంచి రావడం బదులుగా లోపల నుంచి వస్తుంది నువ్వు పుట్టావు ఏ ఫలానా కులంలో పుట్టావు ఫలానా ప్రాంతంలో పుట్టావు ఫలానా నక్షత్రంలో పుట్టేవారు మొదలు పెడితే వీడి జీవిత దిశానిర్దేశం అంతా ఎక్కడి నుంచి వస్తుంది బయట నుంచి వస్తూ ఉంటుంది ఈ పుట్టడము ఎవడు పుట్టాడో ఫలానాభి వ్యక్తి దట్ ఈస్ ది షాడో ఆ షాడో యొక్క రియాలిటీ ఆత్మతత్వము విజ్ఞానము శాంతమద్వయం అది నా స్వరూపము అని వీడు కనుక గుర్తించి ఆ దాని ఎన్నో నిష్ట కలిగి ఉంటే జీవితం యొక్క దిశానిర్దేశం అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది సో అప్పుడు జీవితం ఎవటవుతుందో తెలుసునండి జీవితం ఇట్ బికమ్స్ ఎ జర్నీ ఫ్రమ్ జర్నీ విత్ ఇన్ ఫ్రమ్ ది నోన్ టు ది అన్నోన్ అన్నోన్ అన్నోయబుల్ ఆత్మ చైతన్యం లోపల ఉంటుంది అక్కడికి జర్నీ అవుతుంది అంతేగాని ఇక్కడి స్వర్గానికి వెళ్తాను లేకపోతే బ్రహ్మచారి నుంచి గృహస్థ అవుతాను గృహస్థు నుంచి తాత అవుతాను తాత నుంచి ముత్తాత అవుతాను వీడు ముత్తాత ఏమైందండి వాట్ హ్యాపెండ్ ముత్తాత వేయడానికి ముత్తాత ఎందుకు కూడా అవుతాడు ఇక కొంచెం ఎర్లీగా పెళ్లిళ్ళు అవుతుంటే ముత్తాత అవుతాడు ఇంకేమవుతాడు అంతకంటే అవడానికి ఏమి ఉంది దట్ దట్ ది షాడో లైఫ్ దెర్ ఇస్ నో రియాలిటీ ఇన్ ఇట్ లెట్ ఇట్ బీ డోంట్ గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు దట్ విజ్ఞానం శాంతమద్వయం ఏమేవ విజయానంత నా పతం నుంచి ఫినిష్ చేద్దాం ఓం పూర్ణమే